ప్రార్థన చేస్తున్నాం పరశుద్రవకు దేవ మీకు వణనాలు వేసాయా గొప్ప దేవ మీ స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వ ఈ యొక్క దినమంతా మీ సహాయం చేత నడిపించినారు ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని అతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం చివరి బూరకు సంబంధించిన వాక్యాలు మేము ధ్యానించినమైనా కొన్ని నెలల నుండి ప్రభావ అందులోని సత్యాలను మేము చూచలాగిన మా యొక్క ఆత్మీయ నేతలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రవ్వ మా యొక్క తలంపులను తొలగించండి మీ తలంపులకు మేము చోటిచ్చేలాగానే సహాయపడండి మీరే మా తను మాట్లాడండి ఆ యొక్క సత్యాలను గ్రహించేలాగానే తండ్రి మీరే సహాయపడమని అర్థిస్తాం ప్రభు మీరు తప్ప ఎవరివి చూపించలేరునైనా మానవ తలంపులతో కలిగినవి కావు ఇవి ప్రభు కాబట్టి వాటితో మేము చూడడానికి వీల్లేదునైనా ఇందులోని ఆత్మీయ చిహ్నాలను మేము అర్థం చేసుకోవాలా ఇక యుగ సమాప్తి చివరిలో మేము ఉంటుండగా ప్రభు ఓ ప్రభు సర్పాలకు సంబంధించిన బోధన మనం ధ్యానిస్తున్నాం నాయన వాటిని ఏ రీతిగా మేము గ్రహించాలనో ఓ ప్రవ్వాది మీరే మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం వారి గుణగణాలు మాలో లేకుండా ప్రవ్వా మేము ఏ రీతిగా మీ యొక్క గుణగణాలు కలిగి జీవించాలనో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ముఖ్యంగా ప్రవ్వా ఇవన్నీనే నేర్చుకొని ప్రవ్వ అన్నిట్లో చూపించాలి అన్నిట్లో ప్రకటించాల అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మతపరమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు మీకు వదనాలు ప్రభా ఆత్మీయ జీవితాలు నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా అటువంటి సాహసాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ రాక్ర వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమాలి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ హలయ ఈరోజు ఆగస్టు ఐదవ తారీఖు రెండు వేల సంవత్సరం బెబలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయంలోని ఆరవ బూరకు సంబంధించిన ప్రవచనాలు ధ్యానిస్తున్నాం మనము ఉంటుంది నిజంగా బెబలోన్ టైమ్స్ అని దేవుని వాక్యం ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఈ లోకం అంతా బబులోనికి నిలయం బాబెల్ బబులోను అంటే గలిబిలి కదా అంత గలిబిలి ఎక్కడ చూసిన గలిబిలి మీకు ఎంతమంది తెలిసి అంత గలిబిలు ఉంది దేశంలో తెలుసా మీకు ఎవరికన్నా తెలిదా జమ్మూ కాశ్మీర్లో అంత గలిబిలు ఉంది కాబట్టి దాని పరిస్థితి ఏ రీతి ఉంటుంది తెలియదు నేను ఉదయం అదే ప్రార్థన చేసిన ప్రభుత్వా దీన్ని మేము అర్థం చేసుకోవాలా ప్రభువు ఆగేలేనిది ఏమి నెరవేరదు ఇక్కడ మనుషులు అనుకుంటారు వాళ్ళ సొంత తలంపులతో వాళ్ళు ఇవి చేస్తున్నారు అనుకుంటారు వాళ్ళ ఆధిక్యత కొరకు వాళ్ళు ఇవి చేస్తున్నారు అనుకుంటారు కానీ మనకు తెలుసు సమస్తము ప్రభువు వలననే కలిగేది సమస్తము ఆయన కొరికే కలుగుతున్నాయి కాబట్టి ఈ చివరి కాలంలో ఎందుకు ఆ రీతిగా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా కాబట్టి ప్రవచనాలన్నీ ఈ లోకానికి సంబంధించినాయి ఈ లోకం ఏ రీతిగా ఉండబోతుంది మరి విశేషంగా క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉండబోతుంది ప్రతి ప్రాఫెసీ క్రిస్టియన్స్కి సంబంధించింది కానీ ప్రొఫెసీ సర్కిల్స్ అలా ప్రాఫెసీ స్కూల్స్ వల్ల ప్రొఫెసీ టీచింగ్స్ అలా నాన్ క్రిస్టియన్స్కి సంబంధించిన బోధలు ఎక్కువ ఉంటాయి అది మిస్లీడింగ్ అన్నట్టు కానీ ఇది మొత్తము మన రాయబడింది ప్రభుని వెంబడించే వాళ్ళ రాయబడింది కాబట్టి ఇందులో కేవలము నా కొరకు ఏమీ నేను తెలుసుకోవాలని ఏ రీతిగా జీవించాలా యుగ సమాప్తి చివరి భాగానికి వచ్చినాను ఏ రీతిగా నేను జీవించాలా నా విశ్వాసాన్ని నేను ఎట్లా కాపాడుకోవాలా అటువంటి ఇష్యూసే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి కానీ నాన్ క్రిస్టియన్స్ గురించి ఒక్క విషయం అనిపించవు ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఎన్నిసార్ అని ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద కూడా లేరు కనీసం ఇస్రాయల్ ప్రజలు ఈ రోజుకి కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు బానిసల్లాగా మనము ధర్మశాస్త్రం లోపల ఉన్నాం ఫ్రీడమ్ పొందిన కాబట్టి ధర్మశాస్త్రం లోపల మనం ప్రభులో ఉన్నాం కాబట్టి మనకి బానిసత్వం లేదు మనం స్వతంత్రులం కానీ నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ లేరు ఓ రీతిగా ఇన్నోసెంట్ అంటాం అందుకే యోనాతో ప్రభు మాట్లాడతాడు దేవుడు మాట్లాడుతుండే ఒకరోజు యోనా ఎందుకు నువ్వు ఇంతగా ఉపయోగించావు రాత్రి మొలిచి ఉదయం వాడిపైన ఈ చెట్టు గురించి నువ్వు దుఃఖపడుతున్నవే ఇంతగా చింతిస్తున్నవే మరి నేను ఇంత గొప్ప జనాంగం ఇది నినివే పట్నం అసూరు దేశం అశురు దేశంలో కొన్ని లక్షలాది ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ నేను కణిన అంటాడు నా బిడలు నాన్ క్రిస్టియన్స్ మళ్ళీ ఫస్ట్ టైం ఓల్డ్ టెస్టిమెంట్లో నాన్ క్రిస్టియన్స్ గురించి మనం అక్కడ చూస్తాం దేవుని యొక్క హృదయం ఏ రీతిగా ఉందని మళ్ళీ నాన్ క్రిస్టియన్స్ వాళ్ళందరు నశించుకోవడము నాకు ఇష్టమా ఒక చెట్టు నశించిపోతే నువ్వు ఇంతగా దుఃఖపడుతున్నావు మిలియన్స్ ఆఫ్ నాన్ క్రిస్టియన్ పీపుల్ నశించిపోతుంటే నేను దుఃఖపడాలనా నేను దుఃఖపడొద్దా అని కాబట్టి అక్కడ మనకు అర్థమవుతుంది ప్రభు ఏమంటాడంటే ఆ నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి ఏమంటాడంటే వీరికి కుడి ఎడమలు తెలియవు తెలియవు కుడి ఎడమ తెలియని ప్రజలు వీరు మరి వారు నశించుకోవడం నాకు ఇష్టం లేదు కదా నాకు ఇష్టం లేదు నీకెట్లా ఇష్టం యోనకి ఇష్టం లేదు కదా నేనేవే పట్టణానికి ప్రవచించడం వాళ్ళు రక్షణ పొందడం ఇష్టం లేదు యోనకి కానీ దేవుని బిడ్డనే మళ్ళా ప్రవక్త ఒక ప్రవక్త ఏంటి నినివే పట్టణము రక్షణ పొందడం ఏమో నాకు ఇష్టం లేదు అందుకే తార్సు పట్టణానికి వెళ్తుండు ఆపోజిట్ డైరెక్షన్లో లో తర్వాత మీకు తెలుసేం జరిగింది కాబట్టి అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు వాళ్ళకి కుడి ఎడమలు అంటే చూడు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెలెస్ అయినా కానీ కుడి ఎడమలు తెలియనివారు అంటే వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అందుకే వాళ్ళ గురించి నాన్ క్రిస్టియన్స్కి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ లోకం సంపాదించకు ప్రయత్నిస్తారు కానీ ఈ లోకము శాశ్వతం కాదు అని ఎప్పుడు గ్రహించలేరు వాళ్ళు చనిపోయాక ఎక్కడ పోతాం వాళ్ళు తెలియదు కానీ నీకు బయలుపరచబడింది నీకు బయలుపరచబడినాక నువ్వు దాన్ని అనుసరించకపోతే ఎవరికి శిక్ష ఎక్కువ అందుకే పేతు రాష్ట్రపతి ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ది హౌజ్ ఆఫ్ ద లాడ్ ఫస్ట్ జడ్జ్మెంటు హౌస్ ఆఫ్ ద లాడ్ దేవుని ఇంటి వద్ద ఆరంభమ్మగు కాలము వచ్చి ఉన్నది తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాబట్టి ఫస్ట్ జడ్జిమెంటు క్రిస్టియన్ కమ్యూనిటీ కనుది అక్కడ తేటగా వాక్యం నాన్ క్రిస్టియన్కి అట్లా ఉండే జడ్జిమెంట్ ఎందుకంటే ఫస్ట్ జడ్జిమెంట్ నీకు ఎందుకంటే నీకు ఆల్రెడీ బయపరచబడ్డానికి కూడా నువ్వు దీనికి ఒబీడియెంట్గా జీవించలేకపోయినావు అందుకు ఫస్ట్ పనిష్మెంట్ సివియర్గా ఉండేది నీకు దాని తర్వాత ఈ లోకానికి అని కాబట్టి క్రిస్టియానిటీ లేక క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎందుకు జడ్జిమెంట్ అనేదే ఈ సిక్స్ ట్రంకెట్స్కి సంబంధించిన బోధలు మనం ధ్యానిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాబట్టి ఈ నైన్త్ చాప్టర్కి వచ్చేటప్పటికీ ఆరవ దూతకు సంబంధించిన బోధ మనం ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ మంత్స్ అయిపోయింది జస్ట్ ఒక చాప్టర్లోని ఫ్యూ రెఫరెన్సెస్ ఫ్యూ వర్సెస్ మోర్ దెన్ త్రీ మంత్స్ అయిపోయినానికి స్టిల్ అది ఇన్కంప్లీట్గా ఉంది ఎందుకంటే ఈ సిక్స్త్ చాప్టర్లో నైన్త్ చాప్టర్లో ఈ సిక్స్త్ ట్రంప్పెట్ ఊదబడినప్పుడు ఏం జరిగినాయి అన్న విషయాలు మనం ధ్యానిస్తున్నాం ఏం జరిగినాయి నలుగురు దూతలు విడిచిపెట్టబడ్డరు వీళ్ళు ఎవరు అనేది మనం ధ్యానించినాం చాలాసార్లు వీళ్ళు నిజంగా దూతలు కాదు వీళ్ళు నిజంగా పర్లోగంచి దిగొచ్చే దూతలు కాదు ఇక్కడ దూతలు అన్నప్పుడు సంఘానికి సంబంధించిన వాళ్ళు తర్వాత వీళ్ళ గుణగణాలు ఉన్నాయని కూడా మనం ధ్యానించినాం ఈ దూతలు నిజంగా దేవుని అయితే మనుషులను ఎందుకు చంపుతారు కాబట్టి మనుషుల్ని చంపేవారు దేవుని దూతలు కాదు మనుషులని కాపాడే ఎందుకంటే కీర్తన గ్రంథాలను చూస్తాము దేవుడు దూతలకు ఆజ్ఞాపించడు మనల్ని కాపాడడం కొరకు కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ మనకు ఎప్పుడు దూతలుంటారు అది వాళ్ళకి ఒక డ్యూటీ అన్నట్టు ఏంజిల్స్కి ఒక డ్యూటీ ఏందంటే మనుషులని కాపడం కొరకు దేవుడు వాళ్ళని సృష్టించాడు దేవుడిని స్థితించడం కొడుకు వాళ్ళని సృష్టించాడు కాబట్టి ఏంజిల్స్కి ఆ యొక్క డ్యూటీ ఉంది కాబట్టి ఏంజిల్స్ మనుషులను చంపడానికి డ్యూటీ ఇవ్వలేదు ఒక స్థలంలో చూస్తాం మనం సోడమండ్ గుమరాలో ఏంజిల్స్కి దూతలకి ఆగేపించింది కదా సదమా గుమరా మీద ఎట్ ఎటువంటి అగ్నిగ కుమరించబడబోతున్నాయో మీరు మటుకు లోతుని తన కుటుంబాన్ని బయలుదేసుకపోమన్నాడు దాని తర్వాత వాళ్ళ ఆ దేశం మీద శిక్షణ రావడం మనం చూస్తుంటాం మనం కానీ ఈ తొమ్మిదవ అధాయం ప్రాణ గ్రంథం తొమ్మిదవ అదే వచ్చినప్పటికీ ఎండి టైమ్స్లో ఏం చూస్తున్నామంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ని అంటే ఒక చిన్న గ్రూప్ని దేవుడు ఏర్పరచుకున్నాడు దేనికి ఏర్పరచుకున్నాడు ఆయన మహిమ కొరకు కాదు ఆయన శిక్షని నెరవేర్చడం కొరకు ఇంప్లిమెంట్ చేయడం కొరకు అమలు పరచడం కొరకు ఆయన శిక్షని అమలుపరచడానికి కొరకు ఈ నలుగురు దూతల్ని ఏర్పరచుకుంటూ ఓ రీతిగా అర్థం ఎట్లా చేసుకోవాలంటే నలుగురు దూతలు అంటే ఫోర్ కార్నర్స్ నలుగురు అంటే నాలుగు దిక్కుల నుంచి అంటే ప్రపంచమంతటా జరిగే ఈ సీన్ గ్లోబల్ స్కేల్ అంటే యూనివర్సల్గా ఇది జరగబోతుంది ఈ ప్రవచనం అని కానీ ప్రభు మనకు చూపించేటు జనరల్ ప్రొఫెసీ టీచింగ్స్ వల్ల ఏముంటుంది అంటే ఇది భవిష్యత్తులో ఎప్పుడో జరగబోతుందని కానీ మనకు ప్రభు చూపించే ఇది స్టార్ట్ అయింది ఈ ప్రవచనం స్టార్ట్ అయిపోయి మన టైంకి మన కాలానికి ఎండ్గా పోతుంది ఈ ప్రాఫెసింగ్ కాబట్టి అన్ఫార్చునేట్లీ క్రిస్టియానిటీలో దీన్ని హరితగా చూడలేకపోతున్నారు వాళ్ళు ఏం చూస్తారంటే ఇది భవిష్యత్తులో ఎప్పుడో జరగబోతుంది అంటున్నారు కానీ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది మన టైంకి ఎండ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఎండ్ టైమ్స్లో ఉన్నాం మనం అందుకే ఎక్కడ చూసినా అలజడి హోల్ వరల్డ్లో అంతా కన్ఫ్యూజన్ ఎక్కడ కన్ఫ్యూజనే కాబట్టి ఈ ప్రాఫెసెస్ అన్ని ఎండింగ్ అయ్యే టైంకి మనము రెడీ అవుతున్నాం కాబట్టి త్వరగా ఇంకా ఎక్కువ టైం లేదు ఆయన వచ్చే టైం ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయనవి కావాలి ఎందుకంటే అన్ని రాజ్యాలు కొలెప్స్ అవుతాయి ఆ దశకి ఎదుగుతున్నాయి ఇప్పుడు రాజ్యాలు కాబట్టి ఈ నలుగురు దుత్తలకి ఏం ఆజ్ఞాపించింది మనుషులలో మూడవ భాగంను సంహరించిన కొరకు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చిండు అంటే వన్ థర్డ్ హ్యూమన్ బీయింగ్స్ని వీళ్ళు చంపుతారు అని క్లియర్గా ఉంది ప్రాఫెసి కాబట్టి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఎప్పుడు ఎండ్ కాబోతుంది కాబట్టి మూడవ భాగం అంటే మనకు తెలుసు ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని వీళ్ళు చంపబోతున్నారు అవి మనం జనరల్గా ఓపెన్గా చెప్పం ఎందుకంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఇవన్నీ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి కానీ సిస్టమేటిక్గా రెగ్యులర్గా వినే వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఈ గ్రూప్ ఓవర్ తర్వాత జడ్జ్మెంట్ మస్ బిగిన్ ఎట్ ది హౌజ్ ఆఫ్ ద లాడ్ అంటే తీర్పు దేవుని మందిరంలో స్టార్ట్ కాబోతుంది అది ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నప్పుడు చెప్తే ఇంకా కొంచెం కష్టం కానీ ఆ వాక్యమే అరీతిగా చెప్తుంది కాబట్టి ఈ నలుగురు దూతలు యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించే మనము చాలా కాలం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం మొదటిగా వీళ్ళు ఏ రీతి ఉన్నారన్నప్పుడు పదిహేనవ వచనం మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరం అదే నెలలో అదే దిన అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి వీళ్ళు ఎక్కడ బంధింపబడినరు ఎక్కడ వీళ్ళు వదిలిపెట్టినారు అన్నప్పుడు ఒకరోజు మనం చూసినాం యూఫ్రటిస్ నది దగ్గర వీళ్ళు బంధింపబడ్డరు యూఫ్రెటిస్ నది ఎక్కడ ఉందంటే బ్యాబులోన్ దగ్గర ఉంది ఈరోజు కూడా అది ఇరాన్ ఇరాక్ సరిహద్దులలో ఉంటుంది యూఫ్రెటిస్ రివర్ కాబట్టి యూఫ్రెటిస్ అని చెప్తున్నాడు కానీ ఇది బ్యాబిలోన్ అని చెప్తలేడు కానీ మనకి క్లూ ఇచ్చాడు దేవుడు యూఫ్రెటిస్ నది ఎక్కడుంది బ్యాబులోన్ దగ్గర ఉంది కాబట్టి ఇది బ్యాబులోన్కి సంబంధించింది ఈ ప్రాఫెసీ కానీ బ్యాబిలోన్ లేదు ఈరోజు ప్రపంచంలో చాలామంది చెప్తారు ఇరాన్ ఇరాక్ ఒకప్పుడు బ్యాబులోన్ అంటారు కానీ కానీ మనకు తెలుసు దాని జియోగ్రఫిక్ మ్యాప్ చూస్తే పెద్ద మైదానం అని అంటారు ఈరోజు లేదు అంత పెద్ద వైభవంగా అది భూమి అగాధంలోనికి వెళ్ళిపోయిందనేసి మనం మినిసార్లో ధ్యానించినాం బబులోన్ కానీ ఇక్కడ బబులోన్ గురించి చెప్పబడుతుంది ప్రకటన గ్రంథం కష్టపడి అంటే ఎక్కడో ఉంది అది ఎవ్వరు చూడలేని స్థితిలో ఉన్నారు కానీ ప్రభు మనకు చూపించిండు ఆ కంట్రీ ఎక్కడ ఉంది అనేది అది ఎక్కడుంది మన మధ్యలోనే ఉందని చూపించిండు అది హోల్ వరల్డ్కి సంబంధించింది అందుకే బైబల్ అంటే కన్ఫ్యూషన్ అలచడి కాబట్టి ఎక్కడ చేసినా కన్ఫ్యూజన్ ప్రతి సర్కిల్స్లో కన్ఫ్యూజన్ ఉందనేసి మనం అర్థం చేసుకుంటున్నాం దాన్ తర్వాత ఈ నలుగురు దూతలు ఎట్లా ఉన్నారన్నప్పుడు సిక్స్టీన్త్ లో గుర్రపు రౌతులను పోలి ఉన్నారు వీళ్ళు ఒకవేళ నిజంగా దూతల ఉంటే వీళ్ళు గుర్రపు రౌతులలాగా ఎందుకున్నారు గుర్రపు రౌతులు హార్స్మెన్ హార్స్ మీద కూర్చొని సవారీ చేసేవాళ్ళు వీళ్ళు ఈ దూతలు హార్స్మెన్ లాగా ఉన్నారని ఉంది దాని తర్వాత ఉన్నారు మరియు నాకు కలిగే దర్శనం ముందు ఎలాగో చుచి ఆ గుర్రములను వాటి మీద కూర్చున్న వారికి నిపువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణము అనులను మైమరువులు ఉండేను కాబట్టి వీళ్ళకందరికీ బ్రెస్ప్లెట్స్ ఉన్నాయి బ్రెస్ప్లెట్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళ బ్రెస్ప్లెట్స్ ఏ రీతిగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదా అవి ఎరుపు నీలము గంధక వర్ణము గంధక వర్ణం అంటే ఒక రకమైన యెల్లోష్ కలర్ కాబట్టి ఈ కలర్స్గా ఉన్న ఆ బ్రెస్ప్లెట్స్ ఉన్నాయి ఈ గుర్రాలకి లేక ఎదుతలకి ఒక దిక్కు దూతల్లాగా కనిపిస్తున్నారు ఇంకొక దిక్కు గుర్రాల లాగా కనిపిస్తారు ఇంకో దిక్కు గుర్రాల మీద సవారి చేసిన వాళ్ళ లాగా కాబట్టి ఇవన్నీ స్పెసిఫిక్గా ఎందుకు అట్లా సింబాలిక్గా చూపిస్తున్నారు దేవుడు ఈ వాక్యం ఎందుకు చిహ్నాల లాగా చూపిస్తున్నాడు ఫిజికల్గా చూసేవాడికి ఇవి ఇప్పటికీ ఇవి అర్థం కావు దీని వెనకలా ఉన్న స్పిరిచువల్ మీనింగ్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తేనే ఇది ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఈ గ్రూప్ ఇంకొక గ్రూప్ మీద పడి చంపుతుంది ఎండ టైమ్స్లో అన్న ప్రవచనము అర్థం చేసుకోవడం చాలా కష్టం అది కేవలము దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉన్నవాళ్ళు కానీ దాన్ని గ్రహించలేరు స్వీకరించలేరు మరి ముఖ్యంగా స్వీకరించలేరు చర్చి స్వీకరించదు ఈ వాక్యం చెప్తే అని నీ మీదకే శిక్ష వస్తుంది అంటాడు అని స్వీకరిస్తాడా లేదు బ్రదర్ నేను బాగానే నేను పరిశుద్ధంగా నేను ప్రార్థన చేస్తాను ఉపాసం ఉంటాను అన్నీ ఉంటున్నాను నా మీద ఎందుకు శిక్ష వస్తుంది అని వాడు కానీ ఈ వాక్యం ఉంటుంది కదా తీర్పు దేవుని ఇంటి వద్దనే స్టార్ట్ అవుతుందని మన దేవుని ఏంటి అంటే ప్రపంచమంతటా జరగల ఇది అందుకు ఈ నాలుగు దూతులు నలుగురు దూతులు ఎందుకు నాలుగు అన్నప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ అన్నట్టు అవి భూమి అంతా చుట్టుకుంటుంది అన్నట్టు ఇది ఈ గుర్రాలు ఈ గుర్రాలు గుర్రపు రౌతులు భూమి అంతటా పరిగెత్తుతూ ఉంటారు పరిగెత్తి వాటి కాళ్ళ క్రింద మనుషులు పడి చచ్చిపోతారు అది సింబాలిక్గా చూపిస్తుండ్రుడు అంటే ఏంటంటే ఈ గుంపుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు ఒక ప పర్మిషన్ ఇచ్చిండేందంటే మనుషులలో మూడో భాగంని చంపడానికి నేను మీకు అధికారం ఇచ్చిన వెళ్ళండి ఎప్పుడో బయలుదేరినరు వీళ్ళు ప్రపంచమంతటా స్కాటర్డ్ అయిపోయినరు అందుకే మనం చూస్తూ ఉంటాము రకరకాల ప్రాంతాలలో క్రిస్టియన్స్ చంపబడడం మరణకాండ చూస్తూ ఉంటాం ఇప్పుడు కాదు టూ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఫస్ట్ చంపబడినది మనం ఎవరు చెప్తాం చెప్పండి మన ప్రభు మన ప్రభుత్వ తర్వాత సెకండ్ చంపబడింది ఎవరు స్టెఫెన్ స్టెఫెన్ తర్వాత శిష్యులందరూ ఎంతమంది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వాళ్ళు శిష్యులందరినీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి వాళ్ళు స్కాటర్ అయిపోయినారు మన దేశానికి తోమ వచ్చిండు టూ థౌజండ్ ఇయర్స్ శిష్యుడు మన ప్రభు యొక్క శిష్యుడు తోమని చెన్నై ప్రాంతంలో చంపినట్లు మనం చూస్తాం చరిత్రలో చాలామంది తెలియదు ఆ చరిత్ర మరి తోమ రెండు సంవత్సరాల క్రితము ఆ దేశ ఆ ప్రాంతం నుంచి ఈ దేశానికి ఎందుకు వచ్చిండు ఆయనంతటా ఆయన వచ్చిందా లేక దేవుని యొక్క ఆత్మ నడిపించిందా ఆయన ఎంతో మందిని రక్షణ నడిపిస్తున్నట్టు మనం చూస్తాం చరిత్రలో క్రిస్టియన్ హిస్టరీ బుక్స్ చదివితే వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ ఇవి సెక్యులర్ హిస్టరీ బుక్స్లలో ఉండవు ఖచ్చితంగా ఉండవు కానీ తోమాని ఒక బ్రాహ్మణ్ ప్రీస్ట్ వెనక నుంచి కథతో పొడిచి చంపినట్లు మనం చూస్తాం ఇండియన్ హిస్టరీలో అట్లనే దేవుని యొక్క తనని అనుసరించిన శిష్యులందరినీ భ భయంకరంగా మనం చంపినట్లు మనం చూస్తాం ఎక్కడ చూస్తాం చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఫాక్సెస్ ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో చూస్తాం ప్రతి శిష్యుడు జాన్ ఫాక్స్ ఆయన హ హతాక్షులు అనే బుక్లో ఒక్కొక్కరు ఏ రీతిగా చంపబడినారో ఎంత కఠినంగా భయంకరంగా చంపబడినో మనం చూస్తాం ఓల్డ్ ఓవర్ అంతా వాళ్ళే కాదు వాళ్ళ తర్వాత ఈరోజు వరకు కూడా ఎంతోమంది దేవుని సేవకులు చంపబడము ఎంతోమంది దేవుని బిడ్డలు చంపబడడం నార్త్ ఇండియాలో చాలా భయంకరంగా చూస్తూ ఉంటాం మనం సరే అవి మనం డిస్టర్బ్ కాము ఎందుకంటే మనకు తెలిసి ఏంటంటే ఈ ప్రాఫెసి నెరవేరుతుంది కానీ క్రిస్టియానిటీ చూడని చూడలేని స్థితిలో ఉంది ఇది రాయబడింది ఎవడి కొరకు క్రిస్టియన్స్ కొరకు కానీ దాన్ని అర్థం చేసుకునేది ఎవడు క్రిస్టియన్సే క్రిస్టియన్స్కే అర్థం కాకపోతే నాన్ క్రిస్టియన్స్కి ఎప్పుడు అర్థం కావాలి ఇది ఇంపాసిబుల్ అన్నట్టు కాబట్టి అందుకొరకు దేవుడు నీకు నాకు ఎందుకు ఇవి చూపిస్తుందంటే వీటిని మనం ఇతరులకు ఎడ్యుకేట్ చేయడం కొరకు నువ్వు ఆ గుంపులో ఉంటే ఖచ్చితంగా చనిపోతావు ఆ గుంపుల నుంచి నువ్వు బయటికి రావాలా అని చెప్పడం కొరికే నీకు నాకు ఇవన్నీ బయలుపరుస్తుండే అంతేగాని ఇంటలెక్చువల్గా మనం ఇవేదో నేర్చుకొని మన గ్రేట్నెస్ చూపించుకోవడం కొరకు కాదు ఈ ప్రాఫెసెస్ మనం ప్రాఫెసెస్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇవన్నీ మనసులు చూపించి వాళ్ళని హెచ్చరించి మనం వాళ్ళని సిద్ధపరచాలా శ్రమల నుంచి తప్పించుకోమంటాడు ప్రభు కాబట్టి ఇటువంటి శ్రమలలో నువ్వు ఇరికిపోకుండా తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలన్న విషయాలే అవి హెచ్చరికలాగా మనకొరకు చెప్పబడ్డాయి కాబట్టి ఈ గుంపుని నువ్వు ఎట్లా గుర్తించాలా నువ్వు మెకానికల్గా ఉంటే వీటిని గుర్తించవు రిలీజియస్గా రిచువలిస్టిక్గా ఏదో వర్షిప్ చేసుకుని నేను అంటే కాదు సండే క్రిస్టియన్స్ లాగా రిలీజియస్ క్రిస్టియన్స్ లాగా పండగ క్రైస్తవుల ఉంటే వీటిని నువ్వు నువ్వు చూడలేవు కాబట్టి మతపరమైన జీవితం నుంచి నువ్వు బయటికి రాగలిగితేనే దాన్ని చూడగలవు ఈరోజు మతపరమైన జీవితం ఎట్లుందంటే అదేదో ఆచారబద్ధంగా ఏదో భయంతో చేసినట్లుంటుంది ఆ ఆచారాలన్నీ ఎందుకు భయంతో ఇవి చేయకపోతే నా మీదకి ఎటువంటి శిక్ష వస్తుందో అన్న భయంతో చేస్తారు కానీ ఎవడు కూడా దేవుణ్ణి హృదయానుసారంగా సేవించినట్టు మనం చూడం భయంతోనే సేవ చేసినట్టు ప్రేమతో ఆసక్తితో చేసినట్టు మనం చూడం కాబట్టి భయంతో చేసేవాడు నిజమైన భక్తితో చేస్తాలేడు ఆసక్తితో ప్రేమతో ఆయనని సేవించే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం ఈ విషయాలు అటువంటి వాడికి వీటిని చూపిస్తాడు ఎందుకంటే భయంతో చేసే వాడికి ఏముంటుందంటే వాడు జస్ట్ ఆచారబద్ధంగానే కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయ కొడతాడు క్యాండిల్ వెలిగించాలంటే క్యాండిల్ వెలిగిస్తాడు అంతేవాడు అది భయం అన్నట్టు వెలిగించకపోతే ఏమవుతుందో కొబ్బరికాయ కొట్టకపోతే ఏమవుతుందో ఆ భయం ఆడవారికి ఉంటుంది అన్నట్టు కానీ మనం ఎందుకు కా ఎందుకు వెలిగించాలా అన్న సత్యాన్ని గ్రహించి ఆయనను ఆరాధించడం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ ఆయనను ఆరదించడం అన్న విషయం మనం నేర్చుకుంటున్నాం తర్వాత ఈ అబద్ధ బోధ నుంచి బయటికి రావాలా అబద్ధ దర్శనాలను వెంబడించద్దు అబద్ధ ప్రవచనాలను విడిచిపెట్టాలా వాటిని గ్రహించాలా అటువంటి వివేచనకు అవసరం ప్రవ్వా ఇది నీ వల్ల లేదా అన్న ప్రార్థన మనకు అవసరం వాటన్నిటిని మనం స్వీకరించినాకనే మనము ఆ వాక్యాన్ని స్వీకరించాలా దాన్ని అనుసరించాలా లేకపోతే మెకానికల్ క్రిస్టియన్ లైఫే అగైన్ చిన్నప్పటి నుంచి ఒకే రకమైన క్రైస్తవ జీవితం నువ్వు ఏ రీతిగా గ్రాడ్యుయేట్ అయినావు ఆత్మీయంగా ఆత్మీయ ఇవన్నీ ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కాలం ముగించుకుంటున్నా కానీ వీటిని అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం అందుకు వరకు ప్రభు మనకి ఇటువంటి ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఈరోజు మరికొన్ని నేను విషయాలు ఈ నలుగురు దూతలకు సంబంధించిన విషయాలు నేను చూపించి ఈరోజు మనం వాక్యాన్ని ముగించుకుంటాం కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు మనం ఎందుకంటే సీజన్ బాగాలేదు కాబట్టి ఏ రీతిగా మూడవ భాగము మనుషులని వీళ్ళు చంపుతారు అన్న విషయము మనం అక్కడ చూస్తున్నాం ఎక్కడ అంటే పంతొమ్మిదవ వచనంలో చూస్తున్నాం పద్దెనిమిది నుంచి చూడు బ్రదర్ ఈ మూడు మూడు దెబ్బలు అని ఉంది అక్కడ ఈ మూడు దెబ్బల చేత ఏదా మూడు అనేది మనం చూసినాము అగ్ని ధూమము గంధకము అగ్ని దాని తర్వాత బ్రదర్ దాని తర్వాత వాటి నొసరు వాటి నోళ్ళలో నుండి అగ్ని ధూమము గంధకము అగ్నితోను ధూమంతోను గంధకంతోను అవే ఆ మూడు దెబ్బలు అంటాడు అక్కడ ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోట్లో నుండి బయలుదేరి బయలు వెడల్చున్న ఇప్పుడు చూడండి బయలు వెడలచున్న అంటే ఏంది బయలుదేరినా అనొచ్చు కదా బయలుదేరినా అంటే ఆల్రెడీ పాస్టెన్స్ అది బయలు వెళ్ళున్నా అంటే ప్రజెంటెన్స్లో అంటే నడుస్తూ ఉంది ఇంకా బయలుదేరుతుంది ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది ఇది అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తుంది అందుకే ఈ ప్రాఫెసీ కంటిన్యూ అవుతుంది టూ ఇయర్స్ నుంచి మన టైంకి పర్ఫెక్షన్కి వచ్చేసింది అంటే ఇంకా ఫుల్ స్టాప్ ఆ ప్రాఫెసీ ఎండ్గాయ టైంకి మనం అంతే సిక్స్త్ ట్రంప్ అంటే ఎండ్ ఎండ్ అన్నట్టు ఇంకా చివరికి అన్నట్టు కాబట్టి ఈ మూడు దెబ్బల చేత అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం చూడండి మరొకసారి ఏముంది చేత చూడండి పాస్ టెన్స్ ఇప్పుడు అది బయలుదేరుతుంది కానీ చివరికి వచ్చేప్పటికీ పాస్టెన్స్ అంటే చంపబడేను మూడో భాగము చంపబడేను అంటే ఆల్రెడీ అయిపోయింది అంటే అది అక్కడ ఎండ్ అవుతుంది అన్నట్టు ఆ ప్రాఫెసీ కానీ అది ఎప్పుడో బయలుదేరింది ఆ మూడు గుంపులు ఎప్పుడో బయలుదేరినాయి కానీ ఎండ్ టైం కంటే మనుషులలో మూడో భాగము ఫైనల్గా అందరూ లాస్ట్ వార్డ్ చనిపోయేంత వరకు అది నెరవేరుతనే ఉందని ఈ యొక్క ప్రాఫెసీ చేస్తుంది దాని తర్వాత చూడండి ఒక మిస్ట్రీ పద్దెనిమిది అవసరమా కాబట్టి ఇప్పుడు ప్రాఫసీ కొంచెం డి ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్లో పోతుంది ఏంటంటే ఈ గుర్రములు ఎట్లా ఉన్నాయి అన్న విషయాన్ని ఇంకొక డిస్క్రిప్షన్ చూపిస్తున్నట్టే ఎక్స్ట్రా వాళ్ళ గుణగణాలు చూపిస్తున్నాడు ఈ గుర్రములు లేక గుర్రపు రౌతులు ఎట్లా ఉన్నారంటే వాటి చూడండి వాటి ఆ గుర్రంలో బలం ఎక్కడుంది సాధారణంగా గుర్రంలో బలం ఎక్కడుంటుంది చెప్పండి దాని కాళ్ళల్లో ఉంటుంది కదా ఎందుకంటే పరిగెత్తుంది అది చాలా దాని థైస్ లెగ్స్లల్లో స్ట్రెంగ్ ఉంటుంది దానికి కానీ ఇక్కడ ఈ గుర్రాలకు ఎక్కడుంది బలం నోట్లో ఇంకా మీరు చెప్పండి తోకలల్లో బలం ఉంటుందా నువ్వు ముందు వెళ్ళిపోయినావు అందరికంటే ముందు అక్కడ ఉంది డిస్క్రిప్షన్ పామేనుంది చూపిస్తా నీకు ఇప్పుడు ఇది సర్పాలకు సంబంధించిందే కదా సిక్స్త్ సిక్స్త్ ట్రంపెట్ అంతా సర్పాలకు సంబంధించినది బోధ అట్లానా చాలా డీటెయిల్గా వెళ్ళాం మా రోజు కానీ ఇక్కడ ఏముందంటే ఇప్పుడు కంక్లూడింగ్ అంటే ఈ సిక్స్త్ ట్రంపెట్ మన వాక్యం ముగించే టైంకి మనం సిద్ధమవుతున్నాం అంటే ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఆర్ టూ వీక్స్లల్లో ఈ సిక్స్త్ ట్రంపెట్ ప్రవచనాలు ముగిస్తాయి ముగిస్తే మనకు బయల్సేడ్ అయిపోయినట్లే ఓ రీతిగా చెప్పాలంటే అర్థమవుతుంది మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇంకా ఏంలీ ఉన్నాయి ప్రాఫెసిస్ సిక్స్త్ ట్రంపెట్ ఇంకా ఆల్మోస్ట్ అయినట్టే ఇంక ఏమున్నాయి కొత్త మీకు అన్నీ తెలిసిపోయినట్లే ఇంకా ప్రవచనాలు ఎండి టైమ్స్లో కంప్లీట్ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం హతసాక్షులు అవుతారు అక్కడ చంపబడను అని ఉంది మూడో భాగం చంపబడును కానీ వాళ్ళు చంపబడినాక ఈ పైన రెండు గుంపులు ఇంకా ఉన్నాయి కదా వాటికి సంబంధించిన విషయాలు అక్కడ కింద ఉంటాయి ఇక్కడ నుంచి నేను చూపిస్తాను మీకు చూడండి సరే వాటి బలం గురించి కొంచెం చూపించి నేను మీకు కొంచెం డీటెయిల్గా వెళ్ళిపోతాను చూడండి మరోసారి ఆ గుర్రములు బలము వాటి నోళ్ళ ఎందును వాటి ఉన్నది ఎందుకనగా చూడండి వాటి తోకలు ఎట్లున్నాయంట పాముల వలె ఉండి తలలు తోకలేమో పాములు లాగున్నాయంట తలల చేతనేమో హాని చేస్తున్నాయంట కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు చిర్మి ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై వచనం కాబట్టి ఇక్కడ మళ్ళా ఒక పాము గురించి మాట్లాడుతుంది కదా ఏ రీతిగా ఉన్నారంటే వీళ్ళు శత్రువులు దండెత్తి వచ్చి చున్నారు అంటే ఈ గుర్రాలు పరిగెత్తుతుంటే శత్రువులు యుద్ధానికి పరిగెత్తినట్లు ఉంది గొప్పజన్ మీదకి దొమ్మిగా వచ్చి పడేటట్లు గుంపులాగా మన పొ మీద కట్టిన వస్తారు కదా నైట్లో దొమ్మిగా వచ్చి పడతారు స్టెఫెన్ మీద అంతే దొమ్మిగా వచ్చి పడతారు ఒక్కసారి అట్లా గుంపు వచ్చి పడతారు అన్నట్టు ఆ సిమ్ ఆ యొక్క సింబల్ని ఇక్కడ మనం చూపిస్తున్నాడు కాబట్టి ఈ మూడవ భాగం మీద ఈ గుర్రం గుర్రాల మీద ఉచం చేసిన వీళ్ళు సవారు చేసిన వాళ్ళు ఎట్లొస్తారంట శత్రువులు దండెత్తి ఉచ్చుచున్నారు మ్రానులు నరుకు వారి వాలే గొడ్డెండ్లు పట్టుకున్నారంట వీళ్ళు వీళ్ళ చేతిలో ఏమున్నాయంట గొడ్డెండ్లు పట్టుకున్నారంట అంటే మ్రాన్ అంటే తెలుసు మీకు మ్రాన్ అంటే చెట్టు మొద్దు చెట్టు మొద్దును నరికేదానికి గొడ్డెలు వాడతారు కానీ వాడు చెట్టు నరకడం కాదు వస్తుంది వాడు వాడు నా వస్తుంది ఏంటని మనుషు మనుషులే నరకడానికి వస్తుడు సింబాలిక్గా చెప్తుంటు అది మ్రాణులు నరకు వారి వలే గొడ్డళ్ళు పట్టుకొని దాని మీదికి వచ్చున్నారు ఆలకించోడి ఇప్పుడు వినండి ఏమని చెప్తున్నాడు ఆమె ధ్వని ఎవరు ఆమె ఒక ఒక స్త్రీ గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఆమె ధ్వని ఎట్లా ఉందంట ఆమె ధ్వని ఎట్లుందంట ఇప్పుడు మన స్నేక్ వెళుతూ ఉంటుంది కదా శబ్దం వస్తుందా అది గాలి వీల్చి వదులుతూ ఉంటుంది అది దాని శబ్దం మళ్ళీ మన ఎండాకులు శబ్దం వస్తుందా లేదా ఎండాకులలో మీదకి వెళ్ళిపోతే శబ్దం రాదా వస్తుంది ఖచ్చితంగా శబ్దం వస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ వాళ్ళు ఏ రీతిగా ఉంటారు ఆలకించుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మీరు వినాలంటున్నాడు ఐ మెయిన్ నేచర్ ఈ స్నేక్ లేక ఈ సర్పంలో గుంపు అదొక మతపరమైన గుంపు మనకు తెలుసు అది అంత డీటెయిల్గా మనం మనం పోన్ అవసరం లేదు అదొక గుంపు ఆ గుంపు ఎట్లా వస్తుంది అంట సైలెంట్గా వచ్చేస్తూ కానీ మీరు ఆలకించకపోతే మిమ్మల్ని కాటేస్తుంది అంటున్నాడు మీకు తెలుసు ఎవరిని కాటేస్తుంది అది అరణ్యంలో ఎవరిని కాటేసింది మీకు తెలుసు మోసే కాలంలో పాములు కాటేస్తే లేవా చాలామందిని ఎవరైతే సనిగినరో ఎవరైతే గొనిగినరో దేవునికి విరోధంగా మోసకి విరోధంగా వాళ్ళందరిని వచ్చి ఖర్చునాయి పాములు ఎంతమంది నురుకు గక్కొని చనిపోయినట్టు మనం చూస్తాం కదా అక్కడ అది సింబాలిక్ కానీ ఈ రోజులా నిజంగా పాములు కావేవి నిజంగా వచ్చి కాటేస్తే పాయిజన్ అయి చనిపోయేవి ఇవన్నీ చిహ్న పరంగా ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో అవి ఫిజికల్గా జరిగినాయి న్యూ టెస్ట్మెంట్లో స్పిరిచువల్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి స్పిరిచువల్ లేయర్లు జరుగుతూ ఉంటాయి అవి నిజంగా పాములు కావు కానీ పాము గుణగణం కలిగిన వారు వాళ్ళు మనుషులు కానీ పాము గుణగణం కలిగిన వాళ్ళు పాము ఎట్లా స్విఫ్ట్ వచ్చేస్తాయి ఇట్లా జిప్పును వచ్చేస్తుంది కదా అట్లా చాలా ఫాస్ట్గా వస్తుంది గుర్రాములు కూడా అట్లా పరిగెత్తాయి అట్లా జిప్పుడ గుర్రాలు పరిగెత్తాయి అట్లా కంపేర్ చేస్తున్నాడు ఈ గుంపుతో వాళ్ళు ఏ రీతిగా గొప్ప జనం మీద సడన్లీ వచ్చి పడతారు విషయాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాడు ఇక్కడ కాబట్టి మనం ఏం ఆ గొప్ప జనము ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది అది వింటున్నావా మనం వింటున్నాము మనకు తెలుసు అది కానీ దానికి మనకి ఏం సంబంధం సహవాసం లేదు కానీ అది ఎక్కడ ఎవరి మీద పోతుందో మీకు తెలుసు ఎవరు పట్టుకోపోతుందో మీకు తెలుసు మీకెప్పుడన్నా వచ్చినాయా దర్శనాలు అట్లా కళలు పాములు కనిపించినాయి మీకు ఎప్పుడన్నా మసాలా కనిపించినాయా నాకు చాలాసార్లు కనిపించినాయి పాము పాముతో కొట్లాడుతున్నట్టు పాములు తరిమినట్లు పాము చూసి పరిగెత్తిపోయినట్లు నాకు ఛాన్సాలు వచ్చినాయి కళలు ఒక్కసారి కాదు రెండు సార్ చంపినట్లు నాకు రాలేదు కానీ నన్ను చూసి అది పరిగెత్తిపోతున్నట్లే వచ్చింది నేను ముందుకు పోతుంటే నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నట్లు వచ్చినాయి అంటే దేవుడు స్పిరిచువల్ లెవెల్లో మనకు అదొకటి ఒక అవగాహన మనకు అనుగ్రహించండి ఏంటంటే సర్పముల మీద మనకు అధికారం ఇచ్చింది పాములను తెలను తొగటకు నేను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు అవి స్పిరిచువల్ మీనింగ్స్ అవి నిజంగా నువ్వు పామును దొక్క అది కాటేస్తుంది కదా నిజంగా నువ్వు పామును దొక్కవు సర్పము వంటి గుణగణం కలిగిన ఒక గుంపు ఉంది ఇక్కడ బైబిల్లో ఆ గుంపు మన మధ్యలో ఉంటుంది మన పక్కకెళ్ళే పోతూ ఉంటుంది నువ్వు పసిగట్టాలా దాని శబ్దాన్ని ను వినాలా అంటున్నాడు విని నువ్వు ఎట్లా జాగ్రత్త దాంతో నీకు సహవాసం లేదు కానీ గొప్ప దాంతో సహవాసం ఉన్నారు ప్రపంచమంతటా అందుకు వాళ్ళు ట్రాప్ అయిపోయినారు నాలుగు దిక్కుల నుంచి దూతలు ట్రాప్ చేస్తున్నారు నార్త్ నుంచి ఒక ఒక పెద్ద గుంపు సౌత్ నుంచి ఇంకొక పెద్ద గుంపు ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి వచ్చి ఒక్కసారి భూమి మొత్తం కప్పేస్తారు మిడతలు కప్తాయి కదా కమ్మేసినట్టు మనం చూస్తాం సిక్స్త్ ఎక్కడ సిక్స్త్ ట్రంపేటనా లేదు ఫిఫ్త్ ట్రంపేట్ అనుకుంటా ఫిఫ్త్ ట్రంపేట్లో మిడతలు అన్నీ వచ్చి కంబ కంపేస్తాయి అదొక వేరే ఒక క్రైస్తవ గుంపు అది మనం అంత డీటెయిల్గా ఈరోజు మనం చూడడం కానీ అది ఎప్పుడో చూసేసినాం కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గుంపు ఎట్లుందంట మెడతల దండు కంటే ఎక్కువ ఉందా చూడండి ఎక్కడుంద వాక్యం చూడండి యహో వాక్కు ఇదే అని చెప్పినాక లెక్కలేని లెక్కలేని వారే అంటే వీళ్ళ గుంపు మొత్తం భూమిని అంతా కవర్ చేస్తుంది ఈ నాలుగు నలుగురు దూతలు సింబాలిక్గా కొన్ని లక్షలాది కోట్లాది గుర్రాలకి సూ సాదృశంగా ఉన్నారు గుర్రాల మీద రౌతులకు సాదృశ్యంగా ఉన్నారు ఈ గుంపు వీళ్ళు ఎట్లున్నారంట లెక్కలేని వారైతల మిడతల కంటే ఎక్కువ విస్తరిస్తున్నారు మిడతల కంటే ఎక్కువ విస్తరిస్తారు అంటే మొత్తం భూమిని అది కవర్ చేసేస్తుంది మిడతలు మిడతలు ఒక చెట్టును పడితే మీరు కొన్ని చూసిండ్ర చూసిండ్రా ఎవరో పెట్టిరు మన గ్రూప్లో ఒకటి ఈ ఏదో దేశంలో ఆరం ఆ దేశమంతా మిడతలు వచ్చేసినాయి అంట వచ్చి అయితే ఒకడు దాన్ని చూపిస్తుండే ఒక చెట్టు మీద మొత్తం మిడతలు పట్టేసినాయి ఆ పార పెట్టి దాన్ని ఇట్లా సెపరేట్ చేస్తుండే మిడతలు అంతగా ఉన్నాయి మిడతలు నేను కూడా ఎప్పుడు చూడాను లైఫ్లో అంతగానో మిడతలు మిడతలు అని గానీ అంత హజ్జలు వచ్చినాయి అవి సంపద పెట్టిండ మొత్తం వచ్చేసినాయి మెడతలే మెడతలే అవి ఖచ్చితంగా మనుషులను ఏమంటలేవు అవి అవి చెట్లు ఎక్కడ గ్రీనరీ ఉంటే అక్కడ పోతాయి అన్నట్టు అవి మొత్తం తినేస్తాయి పంటలు పంటలు ఎగిరిపోతాయి కానీ మనకు చూపించింది ఏంటంటే ఇవి స్పిరిచువల్ మిడతలు ఇవి నిజమైన మిడతలు కావు ఈ మిడతలు వేరే ఈ మిడతలు ఏం చేస్తే తెలుసు మీకు తేడాకు సంబంధించినాయి కదా మిడతలు కాబట్టిక్కడ లెక్కలేని వారాయి తర్వాత మిడతలు ఎట్లా నరికేస్తాయి చెప్పండి కాబట్టి అవి మిడతలు కావన్నట్టు కదా చేతిలో ఏమి పట్టుకున్నారు గొడ్డలి పట్టుకున్నారు వాళ్ళు మిడతలు అంటున్నాడు ఇప్పుడు ఏమో చివరికి అడవిని నరికి అడవి దేనికి సాదృశ్యం గొప్ప జనం సాదృశ్యం చెట్లు అడవిలో చెట్లు ఉంటాయి చెట్లు అంటే మనుషులకు సాదృశ్యం కాబట్టి మొత్తం మనుషులన్నీ నిర్మూలిస్తారు వీళ్ళకి దేవుడే ఇచ్చిండు ఆ పర్మిషన్ ఇది పనికిరాని గుంపు ఇది అయినా కానీ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చే ఎందుకంటే దాని బిడలికి బుద్ధి చెప్పడానికి కోరు అది అసలైంది ఇక్కడ అంత జరుగుతుంది గ్రాజ్యువల్గా కాబట్టి ఇర్మియా గ్రంథంలో మనం ఇది చూస్తున్నాం ఇది సర్పానికి సంబంధించి చెప్తున్నాడు పాము పాముల వల్లే కదా వాళ్ళ శబ్దం అట్లుంటుంది ఇప్పుడు చూడండి ఏషేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం కొంచెం స్పీడ్గా చూద్దాం బ్రదర్ వాక్యాలు ఎసయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేన వచనం నాకు కొంచెం ఇక్కడ డిమ్గానే ఉంది లైట్ ఇది మీరు మీకు అందుకే త్వరగా చదవండి తొమ్మిదవ అధ్యాయము పదిహేన వచనంలో పెద్దలు ఘనులను చూడండి ఇక్కడ ఒక గుంపు గురించి మాట్లాడుతాడు పెద్దలను గనులను తల ప్రవక్తలు తోక కాబట్టి ఇందాక మనం చూస్తున్నాం కళలాడంటే ఏం చెప్పండి కళలాడంటే అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు అన్నట్టు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కలలాడడం కళలాడమంటే అబద్ధాలు చెప్పడం కాబట్టి ఇంగ్లీష్లో రాసుకుని నేను ప్రాఫిట్ స్టీచ్ లైజ్ అబద్ధాలు చెప్పేవాళ్ళు తోకతో పోల్చబడి అనేది ఇక్కడ వాక్యం ఎవడైతే అబద్ధాలు చెప్తాడో వాడు తోకతో పోల్చబడి కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎవడు అబద్ధం చెప్తున్నాడు ఈరోజు ఎవరు అబద్ధం చెప్తుంది హవ్వతో ఎవడు అబద్ధం చెప్పిండు సర్పం కాబట్టి ఈరోజు ఎవడైనా అబద్ధాలు చెప్తుండే వాడు సర్ప సంతానం అంటే సర్పం నేచర్ వాళ్ళలో ఉందన్నట్టు అందుకు మనము వాక్యాలు చెప్తూ అబదాలు చెప్పద్దు పాస్టర్స్ చాలామంది తెలియక అబదాలు చెప్తా ఉంటారు మనం ఎవరిని జడ్జి చెయ్యం మనము ఎవరి పేర్లు కూడా తీసుకోము కానీ కొంచెం సేపు అక్కడ కూర్చుంటే తెలిసిపోతుంది నేను ఏదో గొప్పనని చెప్పుకుంటాను నేను మీకు సరే మనం ఇన్ని ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి మనం దేవుని వాక్య పరిచర్యలో ఉన్నాం కాబట్టి మనకు తెలిసిపోయింది ఆ సిస్టమ్స్ తెలుసు మనకి థియాలజికల్ కాలేజీలో పోయి చూసినాము చర్చెస్లలో తిరిగినాము రకరకాల చర్చెస్లలో సేవ చేసిన వాళ్ళము అవన్నీ మనకు తెలుసు కానీ ప్రభు ఈ దశలో మనకి ఇంకొక డిఫరెంట్ డైమెన్షన్ డిఫరెంట్ సేవా విధానం అప్పగించండి మనకి ఇవన్నీ మనం అర్థం తీసుకు వెళ్ళాం ఏ చర్చలు ఇవన్నీ ఎవరు చూడరు ఏ బైబిల్ స్టైడ్ చూడరు అక్కడ ఉంది ఒక బైబిల్ స్టెడీ నడుస్తూ ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ ట్యూస్డేనో ఎవ్రీ సాటర్డేనో నడుస్తుంది ప్రకటన గ్రంథం మీద ఎక్స్క్లూజివ్ బైబిల్ స్టెడీ ఉంది ఆపోజిట్ రూమ్లా సాటర్డే ఉంటుంది మీరు కావాలంటే వచ్చి కూర్చొని వినండి మనం చెప్పే బోధకి అది టోటలీ ఆపోజిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే బోధ కామెంటరీస్లో ఉంటుంది బైబుల్ కామెంటరీస్ ఉంటాయి కదా బైబుల్ కామెంట్రీస్లో ఉన్నట్టు ఉంటుంది మనం చెప్పేది బైబుల్ కామెంట్రీస్ అది దొరకవు ఎందుకు దొరకవు సింపుల్ ఎందుకు దొరకవంటే అవి వాళ్ళకి అనుగ్రహించబడలేదు నీకు అనుగ్రహించబడింది అంటాడు మన ప్రభు అంటాడు ఒక తరం వారికి అవి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడింది ఎందుకు ఆయనను వెంబడిస్తున్న శిష్యులకు చెప్తున్న మాట ఆయనని నిండు మనసుతో సేవించి ప్రేమించే వారికి చెప్తున్న మాట ఇవి మీకు అనుగ్రహించబడ్డాయి మీరు తప్ప వాళ్ళకు అనిపించదు ఎందుకంటే వాళ్ళకి అవి అనేసి నేను వాళ్ళని తృణీకరించలే అని చెప్తలేను వారికి అవి అనుగ్రించబడలేదు అంతే అవి నీకు అనుగ్రహరించబడ్డాయి నువ్వు వీటిని చూడగలుగుతున్నావు ఈ గుంపుల గురించి మనకి ఎక్కడ దొరుకు ప్రతి స్థలంలో దొరుకుతూ ఉంటారు వీళ్ళు గుంపులు మన మన మన సర్కుల్లో చాలా ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వావకు చెందిన వాడు తెలిసి కూడా నువ్వేం చేస్తావు నువ్వు తీర్పు తీర్చావు జడ్జిమెంట్ చేయవాడు హలో బ్రదర్ హవారు బాగున్నావా అని చెప్తావు అంతేగాని వాడి సహవాసంలోకి నువ్వు బో ఎందుకంటే వాడితో నువ్వు సవాసం చేయద్దని కదా యోహన పత్రికలలో ఉంది మన ప్రభువు వాక్యాన్ని తృణీకరించిన వాడు వాడితో నువ్వేటా సహవాసం చేయగలవు నువ్వు ఈ యొక్క వాక్యానికి విధేత చూపించి పరిగెత్తుతున్నావు సేవలో అనేకులని ప్రభు చంద నడిపించిన కొన్ని ప్రయాసంతో వాడికి ఆ భారం లేనప్పుడు వాడు ఆ వాక్యాలను ధృవీకరించినప్పుడు ఈ సత్యాలను ధృవీకరించినప్పుడు వాడు ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది ద ప్రాఫిట్ హు టీచర్స్ లైఫ్స్ ఈజ్ అ టెయిల్ తోక అనుంది తర్వాత పెద్దలను గనులను తల దేని తల దేని తోక వీళ్ళు మీకు తెలుసు పెద్దలంటే వరం ఎల్డర్స్ అంటాం ఇంగ్లీష్లో ఎల్డర్స్ లీడర్స్ వాడు తలలాగుంటాడు ఇంకోడు తోకలాగా ఉన్నాడు అంతేనా అంటే ఈ గుంపులు నువ్వు నీవు నువ్వు తల నీ తోక అంటే అదొక బాడీ అన్నట్టు కంప్లీట్ దానికి తల ఉంది తోక ఉంది ఏంది అది తల తోక ఉన్నది ఏంది సర్పమే కదా ఈ గుంపు సర్పంతో పోల్చబడుతుంది ప్రతి దశలో ఎన్ని వాక్యాలు మనం చూసినా మీరు కాబట్టి గొప్ప జనానికి తలన తలద ఇప్పుడు తల దగ్గర దొరకాలి వీళ్ళు తోక దగ్గర దొరకాలి ఎందుకంటే తోకతోను కూడా వాళ్ళు హాని చేస్తారు ఉంది కదా వాక్యం అంటే ఎక్కడ తప్పించుకోలేరు గొప్ప అది సింబాలిక్ ఎక్స్ప్లెనేషన్ తలకన దొరకాల వాళ్ళు తోకకన దొరకాల వాళ్ళు అంటే ఏంటంటే సింబాలిక్ అర్థం ఏంటంటే వాళ్ళు తప్పించుకోలేరు ఈ మరణం గొప్ప అందరూ మరణించక తప్పదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సర్పెంట్కి సంబంధించిన జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నేను చూసిన థర్టీ సెవెన్ ఎయిటీ నైన్లో సర్పెంట్ థర్టీ సెవెన్ ఎయిటీ నైన్ అర్థం ఏం చెప్తుందంటే సర్పం గురించి మీనింగ్ అండ్ ఆర్ట్ఫుల్ మలీషియస్ పర్సన్ అని సర్పం అని చెప్పొచ్చు కదా డిక్షనరీ మీనింగ్ ఈ డిక్షనరీ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ మీనింగ్ ఏమంటుందంటే అండ్ ఆర్ట్ఫుల్ అంటే చాలా చాకచౌక్యం చాతుర్యం గలవాడు అంటే చాలా ఇంటెలిజెంట్ వెరీ స్కిల్ వెరీ స్మార్ట్ అన్నట్టు అర్థమవుతుందా ఈ లోకం దృష్టిలో వాడు స్మార్ట్ అన్నట్టు చాలా తర్వాత మెలీషియస్ మాలీషియస్ అంటే వాళ్ళు చెడుతనం నిండి ఉంటుంది అన్నట్టు లేక మోసంతో నిండి ఉంటుంది అన్నట్టు సర్పం అంటే జేమ్ సాంగ్ నెంబర్స్ థర్టీ సెవెన్ ఎయిట్ ఆర్ట్ఫుల్ మెలీషియస్ పర్సన్ అంటే పర్సన్ అంటే మీకు తెలుసు పర్సనాలిటీ మనిషే కదా సర్పము మనిషితో పోల్చబడిందని ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పింది ఎవరు జేమ్స్ స్ట్రాంగ్ మోర్ దెన్ నియర్లీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం చెప్పిండే ఇవన్నీ మీనింగ్స్ వాళ్ళకు అర్థమైన ఇవన్నీ మీనింగ్స్ కాబట్టి అదే మనం ఇప్పుడు చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటో వర్షంలో అవి ఏ రీతిగా మిగిలిన వారిని ఏరీతిగా చంపుతాయి సరే మొదటి మూడు భాగాలు ఎందుకంటే చాలా క్లియర్గా చూస్తున్నాం గొప్ప జనం అందరూ కంప్లీట్గా మరణిస్తారు అక్కడుందా వాక్యం ఇందాక చూసినాం కంప్లీట్గా మరణిస్తారు తర్వాత మిగిలినవారు మీరు చెప్పండి తర్వాత మిగిలినవారు అంటే ఎవరు చూడండి ఒకసారి వాక్యం అలా నైన్త్ చాప్టర్ ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇప్పుడు అర్థం చేసుకోండి పైన ఏముంది దానికి మీద పద్ పద్దెనిమిదో వచ్చినప్పుడు చివరి భాగం పద్దెనిమిదవ వచ్చటప్పు చివరి భాగంలో ఏముంది మనుషులలో మూడవ భాగము అంటే ఆల్రెడీ చనిపోయినారు మూడవ భాగం చెప్పబడిన్రు అంటే వన్ థర్డ్ మూడో భాగం అంటే వన్ థర్డ్ ఇంగ్లీష్లో వన్ థర్డ్ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ ఫర్ ఎవ్రీ హండ్రెడ్కి థర్టీ త్రీ అంటాం వన్ థర్డ్ అంటే వాళ్ళందరూ చెప్పబడిన్రు దాని తర్వాత మిగిలిన భాగాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఆ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గురించి చెప్పబడుతుంది ఇక్కడ మిగిలిన జనులు వీళ్ళు మనుషులందరు చనిపోయినారు ఇక్కడ ఎక్కడ ఎయిటీన్త్ వర్స్ ఎండింగ్లో మళ్ళీ మనుషులందరు చనిపోయినాక తక్కిన వారు ఎట్లా మిగులుతారు అర్థమవుతుంది మీకు నేను చెప్పాను కాబట్టి ఇది మనం ఎప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ క్రితమే దేవుడు బయలుపరిచిండు ఎంటైర్ చర్చ్ కమ్యూనిటీలో మూడు గుంపులు లోపలని ఒక గుంపు కంప్లీట్గా చనిపోయినాక మిగిలిన గుంపుల గురించి ఇప్పుడు వస్తుంది ఇక్కడ వాక్యం అర్థమవుతుంది మీకు ఇప్పుడు చూడండి ఆ మిగిలిన మూడో గుంపుల గురించి చెప్తున్నాడు ఈ దెబ్బ ఏ దెబ్బలు ఈ మూడు దెబ్బలు కదా అగ్ని ధూమము గంధకం ఈ మూడు దెబ్బలు అవి ఆ నిజమైన అగ్ని కాదు నిజమైన ధూమం కాదు నిజమైన గంధకం కాదని మనం చూసినాం ఒక రికార్డింగ్స్లో మీకు మీరు పాత రికార్డింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక టూ మంత్స్ క్రితం రికార్డింగ్స్ అవి అన్నీ సింబాలిక్ అగ్ని దేనికి సంబంధించింది ధూమం దేనికి సంబంధించింది గంధకం అంటే సల్ఫర్ ఇంగ్లీష్లో ఆ సల్ఫర్ దేనికి సంబంధించింది అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తాం సింబాలిక్ మీనింగ్స్ ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు మిగిలిన జనులు అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అని నువ్వు అక్కడ రాసుకోవాలి బ్రాకెట్స్లో కాబట్టి ఈ సిక్స్టీ అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ అవి సర్పంట్స్ అండ్ స్కార్పియోర్స్ అంటాం బట్ ఇది మనం సర్పంలు తేడ్లు అంటాం కాబట్టి ఇప్పుడు చూడండి దానికి ముందు అది కాబట్టి ఇంకా ఇంకొక చిహ్నం ఏంటంటే ఈ తక్కిన సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రూప్స్ అవి ఎప్పటికి కూడా వాటికి మారుమనిసు లేదు అవి ఎప్పటికీ విడిచిపెట్టే విగ్రహరాధన మీకు తెలుసు వాళ్ళు వాళ్ళు చేసే విగ్రహార్థ ఏందో సెల్ఫ్ వాళ్ళు వాళ్ళు దేన్ని విగ్రహంగా చేసుకున్నారు వాళ్ళ ఓన్ చర్చ్ సిస్టమ్ని విగ్రహంగా చేసుకున్నారు వాళ్ళ సెల్ఫీని వాళ్ళే విగ్రహం నేనే ఒక విగ్రహంలాగా అయిపోయినా నేను ఐఎమ్ ఏ గ్రేట్ ఫెలో అంటే యోగ నువ్వు యొక్క విగ్రహం అన్నట్టు చర్చ్ మెంబర్సే విగ్రహాలు అయిపోతున్నారు ఎల్డర్స్ విగ్రహాలు అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళ గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఏముందంటే ఈ సిక్స్ మిగిలిన సిక్స్టీ పాయింట్ అంటే వాళ్ళు ఆ మూడో గుంపులు లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద అధికారం లేదు చంపడానికి కానీ వారికి కూడా శిక్ష వస్తుందని చెప్తుండే ఇక్కడ ఏందా శిక్ష ఈ డిస్క్రిప్షన్ దానికి సంబంధించిందే కాబట్టి ఈ తేడ్లకు సంబంధించింది సర్పములకు సంబంధించిన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి వీటి డిస్క్రిప్షన్స్ మనం ఇదే చూడడం దీన్ని మనము వచ్చేవారానికి పోస్పోన్ చేసుకుందాం దానికి తర్వాత నైంటీన్త్ వర్స్ కదా మనం చూసింది ఇప్పుడు ట్వంటీ వర్స్ చూస్తున్నామా అదే ఇప్పుడు చూడండి సార్ మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయంలో ఇక్కడికి మనం కొంచెం వాక్యాన్ని క్లోజ్ చేసుకొని వచ్చేవారము ఆ తగిన గుంపులు ఏమవుతాయి మనకు తెలుసు అవి తెగవయపడితే వస్తాయని జగన్ గ్రంథంలో ఎన్నో రోజుల క్రితం మనం మొదటి రెండు గుంపులు తెగవయబడి చేస్తారు అంటే శాశ్వతంగా నరకానికిపోతాయ మొదటి రెండు గుంపులు మూడవ గుంపు హత సాక్షుల లాగా వాళ్ళందరూ మరణించి ప్రభు చెంతకొస్తారు తెల్లని వస్త్రంలో ధరించుకొని అని మనం చూస్తాం కాబట్టి మతేశ్వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై వచనంలో ఆయన మన ప్రభు మాట్లాడుతున్నాడు ఈ గుంపు గురించి మనం ఇంతకుముందు అంత డీటెయిల్గా ధ్యానం ధ్యానించలేదు ఈరోజు చూస్తాం చూడండి ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం సర్పములారా సర్ప సంతానమా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా సర్పములారా సర్ప సంతానమా అని మన ప్రభు మాట్లాడుతున్నాడు ఈ గుంపుల గురించి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గురించి అది మీకు తెలుసు మీరు డైరెక్ట్ అని ఎట్లా అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇంతకుముందు రికార్డింగ్స్లో మనం చూస్తాం వాటి గురించి కాబట్టి సర్పములారా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా సర్పములు ఏంది సర్ప సంతానం ఏంటి సర్ప సంతానం సర్పములు కావా మళ్ళీ ఎందుకు సెపరేట్ చేసేడు ఆయన జస్ట్ ఏదో క్యాజువల్గా మనం మాట్లాడేట్టు మాట్లాడే దేవుడు కాదైనా మన ప్రభు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వాటిని ఎన్కోడ్ చేసి పెట్టిండు మనం దాన్ని డీకోడ్ చేసుకోవడం కోరుకు మన కోరిక అనుగ్రహించబడి నీకుగా అనిపిస్తాయి వాళ్ళకి కనిపించవు అర్థమైందా సర్పములారా అంటే రెండు గుంపులనే అడ్రస్ చేస్తున్నాను అక్కడ ఏమైనా అడ్రస్ చేస్తున్నాడు మీరు ఎట్లా మీరు ఎలాగో తప్పించుకుంటారు ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఇంపాసిబుల్ అన్నట్టు వాళ్ళు తప్పించుకోలేరు ఎవరు చెప్తున్నారు నేను కాదు మన ప్రభు చెప్తున్నాడు ఆ గుంపుల గురించి ఎందుకు వీళ్ళు విగ్రహారాధకులు దే ఆర్ లవర్స్ ఆఫ్ సెల్ఫ్ వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుండే వాళ్ళు కాబట్టి వాళ్ళు మేం ఐఎమ్ గ్రేట్ ప్రభు కంటే గొప్పవాళ్ళన్నట్టుగా వాళ్ళు వాళ్ళని చూపించుకుంటుంటారు ప్రజల మధ్యలో ప్రజలు కూడా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రజలు నాకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు నేను ప్రభు ప్రతినిధిని కాబట్టి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ నేను ప్రభువుని కాదు కదా ఐఎమ్ రిప్రజెంటింగ్ మై గాడ్ మై లార్డ్ కాబట్టి ఆయనకి ప్రతినిధిలాగా నేను ఎక్కడ నేను నేను లాడ్ని కాదు కదా వీళ్ళు వాళ్ళే లాడ్ అనుకుంటున్నారు నేనే దేవుడు అనుకుంటున్నారు ఆ రీతిగా ఉండడం వలన వాళ్ళందరూ నరక శిక్షను ఎట్లా తప్పించుకుంటారు వాళ్ళందరూ ఏం చేసిండ్రు గొప్ప జనాన్ని చంపారు సరే మీరు అనొచ్చు లిటల్గా చంపుతారా బ్రదర్ ఆత్మీయ చంపుతారా లిటల్గా చంపుతారని నేను ఎప్పుడు చెప్పలేదు మీకు చెప్పిననా లిటల్గా చంపేటోళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు ప్రవహించేది ఏర్లై పారడం అది లిటల్గా చంపేది కానీ ఈ వీళ్ళు మాటలతో చంపుతారు ద్వేషంతో చంపుతారు ఎందుకంటే మన ప్రజలు చెప్పిండు ఒకరిని నువ్వు ద్వేషిస్తే నీ హృదయంలో అప్పుడే వాడిని నరహత్య చేసిన వాడు కాబట్టి వీళ్ళు అంతా హేట్తో నిండిన వాళ్ళు ఈ గుంపులు చాలా ద్వేషంతో నిండినాయి నేను చాలా కేసెస్ అలా చూస్తాను కానీ నేను మీకు ఎప్పుడు చెప్పాను కదా కేసెస్ మనుషు కాంగ్రిగేషన్ మీద ద్వేషం చూపించే పాస్తర్స్ వీళ్ళు మనము కాంగ్రిగేషన్ పట్ల ప్రేమను చూపిస్తాం ఏదైనా చర్చిలో మనకు మన మన చర్చ్ మెంబర్స్ ప్రేయర్స్కి పిలుస్తారు ఇళ్ళలకి వాళ్ళ నుంచి మనం ఒక్కటి ఏం ఆశించాం ఏం ఆశించకుండా నిస్వార్థతతో పోయి మనం వాళ్ళకి పోయి వాక్యాలు ప్రకటించి ప్రార్థన చేసి ఈ జనరేషన్ కాదు ఈ గుంపు అందుకు వాళ్ళని ఏమంటుంటే సర్పంలరా సర్ప సంతానమా అంటున్నాడు రెండు గుంపులు అవి సరే సర్ప సంతానం అంటే మీకు తెలుసు ఎందుకంటే సర్పములతో పాటు ఎప్పుడు ఉంటాయి అవి అవి వాటి ఫెలోషిప్ అన్నట్టు అది ఆ ఫెలోషిప్లనే అవి ఉంటాయి కాబట్టి వాటికి కంపల్సరీ నరక శిక్ష అవి తప్పించుకోవు అందుకే ఆ రోజు యాజగులతో అన్నాడు మీరు ఎట్లా మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు ఏ రీతిగా పరలోకానికి పోరు పోయేవాడిని అడ్డగిస్తూ ఉంటారు అన్నాడు అంటే అక్కడ సెకండ్ టైం గ్యాప్ కమ్ చేస్తున్నాడు మనకి ఏంటంటే నువ్వు సర్పంలలాగా ఉంటే ఇంపాసిబుల్ నువ్వు పరలోకానికి పోలేవు అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉండొద్దు పాయింట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సర్పం గుణగణం అది మోసగిస్తుంది హవ్వని ఎట్లా మోసగించిందో ఈరోజు కూడా వాడు దేశ్ మనం చూస్తాం ప్రణంగ్రంథంలో చూస్తాం వాడు దేశాలనే మోసగిస్తున్నట్ట రాజ్యాలనే మోసగిస్తున్నాడు వాడు కరెక్టే కదా రాజ్యాలనే మోసగిస్తున్నాడు ఎందుకు మోసగిస్తాడు మన ప్రభు ప్రణాళిక నెరవేర్ల కాబట్టి వానంతటా వాడు ఏం చెయ్యడు వాడికి పర్మిషన్ ఇచ్చిండు పోసై తన నీకు అధికారం ఇచ్చినప్పుడు అంటున్నాడు దేవుడు వాడు అందుకు ప్రపంచానికి పోయి మోసం చేస్తుండే ప్రపంచం మొదట ఈరోజు మోసంతో నిండింది నేను మీకు ఎన్నిసార్లు ప్రూవ్ చేసి చూపించిన మీరు బిజినెస్ చూడండి మొత్తం మోసమే పాలిటిక్స్ మోసమే రిలీజన్ మోసమే ఎక్కడ చూసినా ప్రతి దశలో మోసమే ఎందుకంటే వాడు అట్లా తయారు చేసిండే ఈ లోకాన్ని వాని కంట్రోల్లో ఉంది కదా ఈ లోకం వాని కంట్రోల్ నుంచి ఎవరు దీన్ని విడిపిస్తారు రోమిలీ రాష్ట్రపత్రిక ఎనిమిది అది చూస్తాం మనం ఈ సృష్టి ఏకగ్రీవంగా ములుగుచున్నది ఎందుకు మొలుగుచున్నది ప్రసం ఏదన పడుతూ ఎందుకు ఎవడను విడిపిస్తాడా అని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఇది ఎదురు చూస్తుంది నన్ను ఎవడు విడిపిస్తాడా ఎవడు విడిపిస్తాడు కాబట్టి నువ్వు నేను అందుకొరుకున్నాం ఆ రోల్స్ మనకి మనము దీనికి విడుదల కల్పించాలా అంటే సృష్టి నిజంగా ఏదో చెట్లకు విడుదల కల్పించడం కాదు ఈ ఎన్వైరాన్మెంట్కి విడుదల కల్పించడం కాదు అదొక పార్ట్ అది ఫిజికల్ లేయర్ అది ప్రవచనం బట్ యాక్చువల్గా అయితే ప్రభునందున్న వాడు నూతన సృష్టి కదా అసలు అనే సృష్టి క్రైస్తవులు క్రైస్తవులు ఇక్కడ ట్రాప్ అయినారు వీటి వీటి చేతులలో ఈ సర్పంలో తెల్ల చేతులలో ట్రాప్ అయినారు వాళ్ళకి ఎవడు విడుదల కనిపిస్తాడు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఆత్మలు దూషిస్తున్నాయి చర్చలు చెట్లు ఏడవవు కదా చెట్లు ఏడుస్తే అర్థం లేవు వాటికి కాబట్టి ఎవడు ములుగుతున్నాడు దుఃఖంతో బంధింపబడ్డవాడు బాధలు ఉన్నవాడు ములుగుతుంటాడు చెరసలు ములుగుతూ ఉంటాడు వాడికి విడుదల కల్పించడం కొరకు ఎదురు చూస్తుండ్రు ఎవడు నన్ను వచ్చి విడిపిస్తాడనేసి మన కొరకు ఎదురు చూస్తుంది ఆ యొక్క సృష్టి దేవుడి బిల్ల గొప్ప జనం దేవుడి బిల్లంటే వాళ్ళందరూ మన కొరకు ఎదురు చూస్తున్నారు మనం పోయి చెప్పకపోతే వాడు ఏ రీతిగా సత్యంపైకి రాగలడు ఇవన్నీ లేట్ చాలా లేట్ అయిపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈరోజు వాళ్ళందరూ మరణిస్తున్నారు నువ్వు చెప్పకుండా నువ్వు ఇవన్నీ విషయాలు వాళ్ళకి చూపించకుండానే వాళ్ళు మరణిస్తున్నారు అది కంప్లీట్ అవుతుంది ఆ సైకిల్ అందరు మరణించడం ఆ సైకిల్ ఎండ్ అయ్యే టైంలో మనం ఉంటున్నాం ఈరోజు అందుకు ఇవన్నీ రివీల్ అవుతున్నాయి లేకుంటే ఈ రోజుకి రివీల్ కాకపోయాడు ఈ రోజుకి రివీల్ అవుతున్నాయి దానియాల కాలంలో కొన్ని రివీల్ చేయలేదు దేవుడు ధాన్యాలు నీకు అవసరం లేదు అన్నాడు ఎందుకంటే నీ టైంకి కావవి అవి మోర్ దెన్ టూ థౌసండ్ ఇయర్స్ తర్వాత నెరవేరే ప్రొఫెషనల్ ఇవి కాబట్టి ధాన్యాలు నువ్వు సీల్ చేయనుడు కానీ ప్రకటన ప్రకటనకి వస్తే వీటిని సీల్ చేయదన్నాడు చూడండి ఒకసారి లాస్ట్ అక్కడ వాక్యం నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదవచనం దూత మాట్లాడుతున్నాడు యోహాను భక్తునితోని చూడండి ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు ఆగే దేవుడు దేవుడు ఆగేస్తున్నాడు ఏమని ఆగేస్తున్నాడు ఈ ప్రవచనంలోనూ ముద్ర వేయద్దు ముద్ర వేస్తే నీకు నాకు అర్థం కావు అర్థమవుతుందా ముద్రలో ఇప్పినవాడు మన ప్రభువే గొరపిల్ల మనం చూస్తాం కదా న్యూ బిగినింగ్ ఆఫ్ చాప్టర్ మొదటి అధ్యాయం తర్వాత చూస్తాం ఎవరు విప్తారు ఈ ముద్రలు ఏ స్ప్రభు తప్ప ఎవడు విప్పాడు ఏ స్ప్రభు తప్ప ఎవడు వీటిని చూపించలేడు మనకి ఏ కామెంట్రీస్ చూపించావు ఏ పాస్తర్స్ చూపించలేరు నేను కూడా మీకు చూపించలేదు మన ప్రభు తప్ప ఎవడు వీటిని మనకు చూపించలేడు కాబట్టి ఇక్కడ ఎందుకు చూపిస్తుందంటే ముద్రలు ఈ గ్రంథం వద్ద ఉన్న ప్రవచ వాక్యములకు ముద్రలు వేయవలదు ఎందుకు అది కాలం సమీపం ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ దశ అది ఎంత నీ చెయ్యి దగ్గరే నువ్వు హ్యాండ్ స్ట్రెచ్ చేస్తే అంత దగ్గరలో ఉందంటాడు వాక్యం అక్కడ ఉంది వాక్యం ఎక్కడుంది నా జ్ఞాపకంకి వస్తలేదు ఆల్మోస్ట్ నీ దగ్గరకు వచ్చేసింది కాలము అది ఎండ్ అవుతుంది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఇంకా నో మోర్ ఆపర్చునిటీ మనుషులకి అవకాశం ఉండదు దాని ఆల్మోస్ట్ అది దగ్గరకు వచ్చేసినాక అవకాశం ఉండదు ఇంకా నీ మీదకి వచ్చేసి ప్రళయం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అంటావా నన్ను ఇంకెవరు కాపాడతారు అది వచ్చేసింది ఆల్రెడీ ప్రళయం అంటే పెద్ద తుఫాన్ నీ మీదకి వస్తుంది ఎండ్ టైం అది ఆ తుఫాన్ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం నేను నేను ఎవరిని కాపాడతాడా అది నేను క్లీస్ స్వీప్ చేసుకుని వెళ్ళిపోతుంది ఎవడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోతాడు లాస్ట్కి చూడండి అక్కడ వాక్యం అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తేనే ఉంటాడని ఉంది ఇక్కడ కింద ఇంకా బాగుంది ఏమనుందండి ఉండనిమ్మ అని ఉంది కదా కింద చూడ ఫూట్ నోట్స్లో లేక ఉండును ఉండును అంటే వాడు అట్టనే ఉంటాడు ఇంకా ఇంకా సీల్ అన్నట్టు అది పర్మనెంట్గా అక్కడ అటెండీ పోతాడు అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉంటాడు దాని తర్వాత అపవిత్రుడు ఉంటాడు ఎన్ని గుంపులు ఉన్నాయి నాలుగున్నాయి అక్కడ నాలుగున్నాయా అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉంటాడు అపవిత్రుడు అపవిత్రంగా ఉంటాడు నీతి మంతుడు నీతి పరిశుద్ధుడు ఇప్పుడు నువ్వు ఈ గుంపులలో ఎక్కడున్నావో చూసుకో ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం మొదటి రెండు గుంపులు సిక్స్టీ సిక్స్ ఎప్పుడు నీతిమంతులు వీళ్ళు గొరపిన రాష్ట్రంలో లాస్ట్ గుర్తుకుంటున్నారు రిమైనింగ్ వన్ థర్డ్ కాబట్టి మొదటి రెండు మూడు గుంపులతో నీకు ఫెలోషిప్ లేదు లాస్ట్ గుంపులో నువ్వు ఉండాలా పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉండాలా పరిశుద్ధులకి నీతిమంతులకు తేడా అయింది బ్రదర్ న్యాచురల్లీ తేడా ఉంటుంది కదా లేకపోతే ఎందుకు పెడతాడు అక్కడ నాలుగు గుంపులు అన్యాయం చేసేవాడు గుంపు దాని తర్వాత అపవిత్రుడు అన్యాయం చేసేవాడు వాడు తెలుసా సర్పములు అపవిత్రుడవడు తేళ్ళు తేళ్ళు తర్వాత పరిశుద్ధంగా కనిపించడు సండే కాంగ్రిగేషనే కదా సండే టూ అవర్స్ హాలయ్య హాలయ్య పాటలు పాడతారు వర్షిప్ చేస్తారు భాషలో మాట్లాడతారు ప్రాఫెసెస్ అన్నీ ఉంటాయి మండే టు సాటర్డే రొటీన్ లైఫ్ నాన్ క్రిస్టియన్ లైఫ్ లాగానే ఉంటుంది అది చెప్పండి వాడు పరిశుదుడా నీతి కనిపిస్తున్నాడు ఏ నేను నేను బ్రదర్ నేను క్రిస్టియన్ నేను బ్యాప్సన్ బ్రదర్ నేను రక్షణ బ్రదర్ అది చూపించుకోవడం స్వనీతిని చూపించుకోవడం ఆ థర్డ్ గ్రూప్ నువ్వు నీతిమంతుల్లాగా కనిపిస్తున్నావు కాబట్టి నేను నీతిమతుల్లాగా తయారు చేయడానికి కొరకు శవలకుండా వోనిస్తున్నాడు దేవుడు పోయి నువ్వు చనిపోయేంత వరకు నీ గొంతు మీద కత్తి ఉన్నప్పుడు అప్పుడు ప్రవ్వా నన్ను క్షమించినైనా ఇంతకాలం నేను మెకానికల్ క్రిస్యన్ లాగా ఉన్న నేను ఎప్పుడు కూడా నింది మనసుతో మిమ్మల్ని ప్రేమించలేకనా నన్ను క్షమించు ప్రవ్వా సంసను ప్రార్థన అది సంసను ప్రార్థన అది సంసను కూడా గొప్ప జనంలాగానే కనిపిస్తుండ్రు మనకు సింబాలిక్గా సంసోను ఎట్లా చేయించాడు ఆయన నీతిమంతులాగా జీవించు కనిపించడా లేదా ఎందుకు నేను జీవం గల దేవుని బిడను ఆయన మీదకి అనాయింటింగ్ ఉండే ఆత్మాభిషేకం వచ్చాడు నీతిమంతులాగా కనిపించాడు దేవుడు నాకు ఎప్పుడు తోడునని అనుకున్నాడు కానీ ఎప్పుడు రిలైజ్ అయినాడు దేవుడు తోడలేడు అనేసి నీ యొక్క అనాయింటింగ్ నిన్ను వృధా చేసుకున్నావు తోసి రోడ్ మీద చెత్తగూడ్లో పడేసినట్లు పడేసాడు శామ్సంగ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో అంత పవర్ఫుల్ ఆ నైంటింగ్ ఓల్డ్ టెస్ట్మెంటే కాదు న్యూ టెస్ట్మెంట్లో కూడా మనకు అంత పవర్ఫుల్ ఆ నైటింగ్ అనిపించింది మీద ఫిజికల్ లేయర్లో ఆ నైంటింగ్ ప్రకృతి సహజంగా అంత పవర్ఫుల్ ఆ నైంటింగ్ ఓవర్లోగా అనిపించదు నీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో శాంసంగ్ మీద ఉన్నంత దాని న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికే నువ్వు చూస్తావు అది ఎంత స్పిరిచువల్గా ఉంటుంది ఆ ఎంత పవర్ఫుల్ అంటే పేతూరులో మనం చూస్తాం ఫస్ట్ అది ఆ పెద్ద కోస్త రోజు పరశాత్మ దిగొచ్చు కదా అగ్ని నాలుకల వలె విభజింపబడి ప్రతి ఒక్కరిని అది న్యూ టెస్ట్మెంట్లో పవర్ఫుల్ అనాయింటింగ్ అది ఆ రోజు స్టార్ట్ అయింది మన టైంలో ఎండ్ అవుతుంది ఎండ్ టైం అనాయింటింగ్ సంపూర్ణంగా ఉంటుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే ఇంకా ఫైనల్ కంక్లూషన్ కాబట్టి వాళ్ళందరి మీదకి ఆత్మస్స్తుంది ఇద్దరు సాక్షిత్ సంబంధించిన వాక్యం చూసిన మనం ఒకరోజు లాస్ట్ టైం ఇంకా గొప్ప జనం అప్పుడు వాళ్ళ మీదకి పరశురాత్మ అభిషేకం వస్తుంది వాళ్ళు ప్రవచించగలరు కానీ ప్రవచించలేరు అద్భుతాలు చేయగలరు చేసే శక్తి ఉంది కానీ చేయలేరు గొప్ప జన ఇద్దరు సాక్షులు ప్రభు కొరకు చివరికి సాక్ష్యంగా ఉండగలుగుతున్నారు కానీ లైఫ్ అంతా వృధా చేసుకున్నారు సమ్సోన్ లాగా సౌలు రాజు లాగా అనైంటి ఆయన మీద అభిషేకం ఉండే లాస్ట్కి మొత్తం చెడగొట్టుకుండా అభిషేకం ద మీదకి కోపానికి కదా ఆయనలో చాలా నేను ఎన్నిసార్లు స్టడీ చేస్తున్నాను రీసెర్చ్లో సౌ సౌలు మీద సైతన్ ఆత్మ వస్తుంది ఆ సైతన్ ఆత్మ దేవుని అభిషేకం ఉంటుంది దేవుని అభిషేకం ఉన్నప్పుడు దాని దావేదుతో ఎట్టమంటుంది నాయనా నా కుమారుడా అని సంబోధిస్తాడు నువ్వేనా అని సంబోధిస్తాడు ఆ ఎప్పుడైతే దయ్య వచ్చి కూర్చుంటుందో ఎక్కడనే ద్వేషం వచ్చేస్తుంది పండుగొరుకుతుంటాడు ద్వేషంతో కత్తి డాలు ఇస్తేస్తాడు దాని వెళ్ళి మీదికి కత్తి ఉంటుంది డాలు అది మన దాని ఏమంట అంబు అంబు విసిరేస్తాడు దావింది మీకు చంపడానికి కాబట్టి చూడండి ఈరోజు కూడా దేవుని యొక్క ఆత్మ సైతన్ యొక్క ఆత్మ మధ్యలో ట్రాప్ అయిపోయింది ఈ మూడు గుంపులు మనం అట్లా కాదు మనం అట్లా ట్రాప్ అయింటే ఇట్లాంటి వాక్యాన్ని ధరించకపోయే మనం ఆ మూడు గుంపుల నుంచి బయటకు వచ్చినాం మనం పరిశుద్ధ గుంపులో ఉన్నాం మనం ధైర్యంగా చెప్పాలా నేను నన్ను పరిశుద్ధంగా తయారు చేసుకుంటాను దేవుడు నా నేను పరిశుద్ధిని కాదు ఆయన శిలో మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి నన్ను పరిశుద్ధంగా మార్చుకుండు నేను పరిశుద్ధంగా జీవిస్తాను పాపంని అసహించుకుంటా పాపంని చూస్తే నేను ద్వేషిస్తా అది తీర్మానించుకున్నాను నా కళ్ళతోనే కానీ నా నోటితోనే కానీ నా చెవులతోనే కానీ నా ఆశలతోనే కానీ నేను ఎటువంటి పాపము చెయ్యను తీర్మానించుకున్నాను కాబట్టి పరిశుద్ధుల గుంపులు నేను ఉంటాను పరిశుద్ధుల గుంపులు ఉండడానికి నేను ప్రయాసపడుతున్నాను స్ట్రగులింగ్ కాబట్టి మన సేవా జీవితం దానికి సంబంధించింది నాలుగో గుంపులు ఉంటాం మనం ఎప్పుడు బయట ఉంటాం ఈ మొదటి మూడు గుంపులు లోపలనే ఉంటాయి చివరి వరకు కాబట్టి నువ్వు లోపల నుంచి బయటికి వచ్చినావు కాబట్టి నీకు అది తెలుసు గుంపులు తెలిసినాక మళ్ళీ ఆ గుంపులలో పోయి జమగవు జమగైతే నువ్వు మళ్ళీ ఆటోమేటిక్గా అదే నేచర్ సర్పంలో నేచర్ నీకు వస్తూ ఉంటుంది అంత మనికి సంబంధించింది మోసానికి సంబంధించింది స్వార్థానికి సంబంధించింది అహానికి సంబంధించింది నీ గొప్పతనానికి సంబంధించింది ప్రభుకు రావాల్సిన మహిమని నువ్వు దొంగిలించడం అది దానికి సంబంధించింది కాబట్టి నరక శిక్ష నుంచి ఎట్లా నువ్వు తప్పించుకుంటావు ఇంపాసిబుల్ మొదటి గుంపు రెండు గుంపులు ఇంపాసిబుల్ అన్నట్టు పరిశుద్ధులు తప్ప ఎవ్వడు పర్లోకానికి అనర్హులు ఎందుకంటే పరిశుద్ధ స్థలం ఆయన పరిశుద్ధుడు ఆయన దగ్గరకు పోవాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి ఆ పరిశుద్ధుల గుంపులు నువ్వు ఉండాలంటే ఏ రీతిగా తయారు కావాలా ఆయన వాక్యమే నేను పరిశుద్ధపరుస్తున్నాను సార్ దానిలో మన దావిది రాజు కీర్తన గ్రంథంలో చెప్తారు నూట పంతొమ్మిది అధ్యాయంలో నీ యొక్క వాక్యమే నన్ను శుద్ధీకరించింది ఆయన వాక్యం తప్ప ఏది కూడా నేను పరిశుద్ధపరచింది నువ్వు ఎంత వర్షిప్ చేసుకో ఎంత ప్రార్థన చేసుకో నువ్వు పరిశుద్ధపరచబడవు కేవలం ఆయన వాక్యంలో నాంతనే అంటే ఆ వాక్యం నీ హృదయంలో నాటుకుంటేనే ఆ వాక్యానికి తగినట్టు నువ్వు జీవించగలిగితేనే నువ్వు పరిశుద్ధునివి లేకపోతే నువ్వు బయటికి ఎంత పరిశుద్ధంగా ఉండు బయటికి ఎంత నువ్వు ఉపాసాలు చేయి నువ్వు పరిశుద్ధిని కావు ఆయన వాక్యంలో నువ్వు తీర్మానించుకొని జీవించగలుగుతానే ఈరోజు అనుగ్రించబడ్డ వాక్యాన్ని నేను స్వీకరించిన ప్రవ్వా నిండు మనసుతో నేను ఆ యొక్క వాక్యాన్ని వెంబడిస్తాను ఈరోజు నుంచి దాన్ని పాటిస్తాను నా జీవితంలో దాన్ని ఇతరులకు నేను ప్రకటిస్తాను ఆ తీర్మానంలో ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా తయారు ఆయన వచ్చేంత వరకు నువ్వు ఆ రీతిగా పరిశుద్ధపరచబడతానే ఉండాలి ఎందుకంటే ఆ వాక్యం అదే కంక్లూడింగ్ అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉంటాడు అపవిత్రంగా చేసేవాడు అపవిత్రంగానే ఉంటాడు నీతి మంత్రులుగా కనిపిస్తు నీతి మంత్రులుగానే కనిపిస్తాడు పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుద్ధంగానే ఉంటాడు మనం తీర్మానించుకోవాలి ఈరోజు కాబట్టి నీకు సర్పపు గుణం వద్దు తేళ్ల నీకు అసలే వద్దు గొప్పజన గుంపులో నువ్వు అట్లే ఉండద్దు నువ్వు ఉండాల్సింది నాలుగవ గుంపు కానీ గొప్పజనం పట్ల కనికరం నీకు ఉండాలి ఎందుకంటే వాడు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాడు అదే ప్రభు మనకి కొన్ని సమాచారాన్ని చూపిస్తున్నాడు ఈ సత్యాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళిపోదాం అటువంటి సేవా జీవితం ప్రభు మనకు అనుగ్రహించిండు మనం ఎక్కడ పోయినా కానీ వీటిని మనం తృణీకరించొద్దు వీటిని స్వీకరించాలి ఎందుకంటే పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుద్ధంగానే ఉంటాడు నీ జీవితం తీర్మానించుకోను పరిశుద్ధంగా ఉండడానికి ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉండనీయాడు సైతాన్ నువ్వు పరిశుద్ధంగా ఉంటే చూడగలవు నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఇవి చూడలేవు ఈ సత్యాలు నీకు ఎప్పటికీ బయలుపరచబడవు కాబట్టి నీ పరిశుద్ధతని వాడు కొట్టివేయడానికి నిన్ను పరిపరి విధాలు నడిపిస్తాడు ఇక మీదట ఈ లోకం తట్టు ఏదో ఆశలు తట్టు మోసం తట్టు నీ బలహీనతలు వాడిని తెలుసు నీకు స్త్రీ బలహీనత ఉంటే స్త్రీ బలహీనతను కొడతాడు నీకు ధన బలహీనత ఉంటే ధన వ్యామోహంతో కొడతాడు ఆస్తి అంతస్తుల బ వ్యామోహంతో కొడతాడు లేకుంటే నీకు డాంబికం అహముందనుకో నేను గ్రేట్ ఫెలో నేను వాడు ఇంత పైకి తీసుకుపోతాడు హయ్యెస్ట్ పొజిషన్లో అగ్రసానాలను నిలబెడతాడు నేను ఏదో రూపకంగా వాడిని అపవిత్రపరచడానికి ప్రయత్నిస్తాడు మొదటి మూడు గుంపులో పడడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ మనం తీర్మానించుకోవాలి ప్రవ్వా నాక ఆ మొదటి మూడు గుంపులతో ఎటువంటి సహాసం లేదునైనా నేను తీర్మానించుకున్నాను నేను పరిశుద్ధుల గుంపులు ఉంటాను ప్రభా అందుకొరకు నేను ప్రయాసపడుతున్నాను మీ సహాయం నాకు కావాలా నా నేను పరిశుద్ధంగా ఉండలేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుల దేవా మీకు అందాలనైనా అవునైనా మీరు పరిశుద్ధులనైనా కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా మాలో ఎటువంటి అపవిత్రత ఉండడానికి వీల్లేదు ప్రభా కానీ ఈ లోకం అపవిత్రతతో నిండి ఉందినైనా ఈ లోకస్తులు మాట్లాడినప్పుడు మాలోనికి అపవిత్రత వస్తుంది ప్రవ్వ ఈ లోకాషాలు మమ్మల్ని అపవిత్ర తట్టు నడిపిస్తున్నాయి ప్రవ్వ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆ విషయంలో మేమెంతో బలహీనలుగా ఉన్నాం అయినా మా శరీరం ఎంతో బలహీనంగా ఉంది తండ్రి అందుకనే ప్రభా మీరు ఆ శరీరంలో ఈ లోకంలోకి వచ్చినారు మాకు బదులుగా మీరు అక్కడ మరణించినారు అవును ప్రభా మా బలహీనతలు అన్నిటినీ మీరు అక్కడ భరించి అవును ప్రభ మమ్మల్ని రక్షించుకున్నారు నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు స్థితులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి చివరి వరకు సహించాలా ప్రవ్వ మేము వీటిని ఈ వాక్యాల మటుకు ప్రవ్వా క్రైస్తవ జీవితం సహించలేని స్థితిలో ఉంది నాయన ఈరోజు కానీ మీకు సమస్తం సాధ్యం నాయన ఇది మనుషులకు అసాధ్యం ప్రవ్వ మీరు ఖచ్చితంగా మీ తట్టు ఆకర్షించుకుంటారు అందరూ మరణిస్తారు మూడో భాగము చంపబడను అని చూసిన వాక్యం అందరూ చనిపోతారు అని వాక్యం ఉంది నాయన కానీ మొదటి రెండు గుంపులు మరీ విగ్రహారాధికులుగా తయారెత్తున్నారు ప్రభా మరీ లోకాన్ని ప్రేమించే వారి లాగా తయారెత్తినారు ధనమే వాళ్ళ విగ్రహంనైనా వారి కడుపే వారి విగ్రహంగా తయారైంది ప్రభా వారి కడుపే వారి దేవతలాగా తయారైంది ప్రవ్వ మేము వాటన్నిటినీ అసహించుకుంటున్నాం సమస్తాన్ని పెంటకుప్పగా మార్చుకుంటున్నాం ప్రవ్వ అది మీరు మా హృదయంలో చూస్తున్నారనైనా మాలో యథార్థత ఉందా లేదా మీరు అది గమనిస్తున్నారు ప్రభా మాలో ఎటువంటి వేషధారణ ఉన్నా చూపించండి దాన్ని మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలా ప్రవ్వా అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సమస్తాన్ని తృణీకరించుకొని మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడ వెళ్ళాలా ప్రవ్వా మీరు ఎక్కడికి పొమ్మంటే మేము అక్కడ పోవాలా ప్రవ్వ అటువంటి జీవితం మాకు అనుగ్రహించి ఈ సాయంత్రం సమయం తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపుదలు దయచేసి నడిపించండి సురక్షితంగా ఇంటికి చేర్చండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానియకుండా కాపాడమని మరి విశేషంగా మా షీరలను ముట్టి స్వస్థపరచండి బలితలు కొట్టివేయండి అలర్జీస్ని కొట్టివేయండి ప్రవ్వా అవును ప్రభావ డయాబెటీస్ని గద్దించండి తను హార్ట్ ప్రాబ్లమ్స్ని గద్దించండి ప్రభ సంపూర్ణమైన హీలింగ్స్ దయచేయండి ప్రవ్వా నైనా రోగాలు ఎక్కువైపోతున్నాయి ప్రవ్వాకడక ముందు అది సూచన అని మీరు ఎన్నిసార్లు మాకు చూపించినారు నైనా అవును ప్రభా కానీ వాటి నుంచి మీ బిడలకు కల్పించమని మేము క్షణం మీరు స్వస్థపరచు యోహోవాని నేనే అని మీరు అన్నారు నేను కాబట్టి స్వస్థపరచండి మీరు మహిమ నందండి మా జీవితాల ద్వారా మా సేవ ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం మేము మహిమను దొంగలించాం ప్రభా మీ మహిమ కొరకు మేము ప్రయాసపడుతున్నాం మేము మీ నామాన్ని మహిమపరచాలి మేము నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలి మా జీవితాలలో అటువంటి శాసనలు పెట్టి మీ రాకరి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని రానయ్యున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు ఒక కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతోడైనగాక ఆమెన్ హలయ ఎవరికన్నా ప్రార్థనా వసతులు ఉంటే ముందుకు రావచ్చు